శ్రీగరుభ్యో నమీ శ్రుతిస్మృతిపురాణానామాలయ కరుణాయమాం భగవత్పాదశనికరంకనికరం పరం భూయ ప్రవక్ష్యామిానామం యజ్ఞాత్వామునయే పరాం సిద్ధినితో గత భూ భూయ ప్రవక్ష్యాన్ని మరల చెప్పగలము ఏమిటి జ్ఞానం జ్ఞానమును గురించి ఎటువంటి జ్ఞానము అంటే జ్ఞానాం ఉత్తమం జ్ఞానములన్నింటి ఎందు ఉత్తమమైనది అంటే జ్ఞానములన్నీ నిన్న మనం అనుకున్నాము అరవై నాలుగు కళలు ఉన్నాయి అదొక జ్ఞానము సంవాహనము అంటే మసాజ్ అదొక విద్య మసాజ్ అనేది ఒక విద్య ఈ మధ్యకాలంలో మసాజ్ అనేది వచ్చింది అప్పటి నుంచి ఉండింది ప్రాచీన కాలంలో బీసీలోనే ఉండింది అదొక విద్య దాని మీద పుస్తకాలు అవి అదొక జ్ఞానం అరవై కళల్లో అదొక కళ పుష్పములతో మాలలను తయారు చేయుట అదొక కళ ఇలాగ అరవై నాలుగు ఉన్నాయి విద్యలు ఇవి కాక చతుర్దశ విద్యాస్థానములోనే అదొకటి ఉన్నాయి వేదములు నాలుగు వేదాంగములు ఆరు శాస్త్రములు చతుర్దశ కాదు అష్టాదశ పద్దెనిమిది సో ఈ రకంగా ఎన్నెన్నో విద్యలు ఉన్నాయి ఈ విద్యలన్నీ కూడా సూర్యుడి చంద్రుడు నక్షత్రముల వంటివి సూర్యుడి ముందు చంద్రుడు నక్షత్రములు ఎట్లు వెలవెలకపోవడమో అదేవిధంగా ఈ ప్రకృతి పురుష వివేక జ్ఞానము ముందు ఈ విద్యలన్నీ కూడా వెళ్ళవెళ్ళబోతాయి ఈ విద్యలన్నీ కూడా బుద్ధికి చెందిన విద్యలు జ్ఞానములన్నీ సరే ఈ ప్రకృతి పురుష వివేక జ్ఞానము ఆత్మకు చెందిన ఇట్ ఈస్ ఈ విద్యలన్నీ ప్రకృతి ఎందు ఉంటాయి సరే ఈ జ్ఞానము ఆత్మజ్ఞానం ఆత్మయంలో ఉంటుంది కాబట్టి మో రెండు తరుణాలు మోర్ సతి రెండు స్వరూపాలకి మరింత దగ్గరగా ఉంటుంది ఈ జ్ఞానం కాబట్టి సహజంగానే జ్ఞానాం ఉత్తమం అని చెప్తున్నారు తర్వాత ఇంకో దృష్టి ఎలా చెప్పారంటే ఈ ఈ ఈ జ్ఞానము ఇది అగ్ని వరించిది జ్ఞానాగ్ని అయితే మిగిలిన జ్ఞానములన్నీ కూడా గడ్డి పోచ్ అలా వంటివి అని జ్ఞానేశ్వరులన్నీ పండించు అలా వర్ధించాడు జ్ఞానేశ్వర్ సంత్ జ్ఞానేశ్వర్ ఆయన అలా వర్ణించాడు సో కాబట్టి ఈ తర్వాత ఇంకా ఎలా వర్ణించాడంటే ఈ జ్ఞానము సత్యతత్వములకు చెందిన జ్ఞానము కాగా విభిన్న జ్ఞానములన్నీ కూడా స్వప్నములకు చెందిన జ్ఞానము ఇప్పుడు బయోగ్రఫీ ఉందనుకోండి బయోగ్రఫీ కానీ ఆటోబయోగ్రఫీ కానీ దాన్ని మహత్ములు ఏమన్నాడంటే స్వప్నముల సంకలనము అని వర్ణించారు మీకున్న డ్రీమ్స్ అన్నీ మీరు లిస్టు ప్రకారం రాసి పెట్టుకున్నారనుకోండి ఒక లిస్టు కింద ఆ లిస్టుకి ఆ వ్రాతకి ఎంత విలువయో ఈ ఆటోబయోగ్రఫీ కూడా అంతే విలువ ఎందుకంటే మనిషి జీవితంలో ఈ ఘటనలు వీటి రికార్డులు ఇదంతా కూడా స్వప్నము తప్ప దానికి వాస్తవికత లేనే లేదు మరి ఏది వాస్తవము ఆత్మస్వరూపము వాస్తవము కాబట్టి ఆత్మస్వరూపానికి చెందిన జ్ఞానం ముందు మిగిలిన జ్ఞానములన్నీ కూడా స్వప్న సదురుషము అని సంత్ జ్ఞానేశ్వర్ వర్ణించినారు కాబట్టి జ్ఞానానం జ్ఞానం ఉత్తమం తర్వాత ఈ జ్ఞానాన్ని పరంని వర్ణించుటలో అభిప్రాయం కూడా మనం చూసి ఉన్నాము ఇతర జ్ఞానములన్నీ సంసారంలో బంధించేది కాదా ఈ జ్ఞానము ఈశ్వరుణ్ణి పొందించేది ఆ ప్రకృతి యొక్క బంధము నుండి మోక్షమునిచ్చేది కనుక దీనికి చాలా ప్రత్యేకత కలదు అటువంటి జ్ఞానము ఈ జ్ఞానమును ఎతి జ్ఞాత్వ దేనిని పొంది సర్వే ములయ ముని అందరూ కూడా ముని మన సమాజంలో చాలా మిస్ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఋషి ముని అనే పదాలు అవి తరచుగా కనపడతాయి తర్వాత ఈ సినిమాల్లోనూ టీవీల్లోనూ కూడా ముని ఉన్నాడనుకోండి సుఖముని లేకపోతే వ్యాస ముని ఉన్నాడు అనుకోండి వాళ్ళని ఎలా చూపిస్తారంటే కొంచెం పెద్ద వయస్సు నడుగు ముంగిపోయిన వాడు చల్లని గడ్డం ఉన్నవాళ్ళు అలా చూపిస్తారు ముని అంటే అలా ఉంటాయి ముని ఉంది ముని లేక ఋషి ఆ రెండింటికి చాలా తేడా ఉంది అలాగే సమాజంలో రెండింటినీ సమానంగానే స్వీకరిస్తారు దూర్వాస ముని ఋషి అని ఇలా ఈ ఋషుల ముని ఋషి ముని యొక్క అభిప్రాయం ఉంటుందంటే నేను ఇప్పుడే చెప్పాను పెద్దవాళ్ళు ఉంటారు ఇక్కడ పెద్ద తెల్లని బదిరి గడ్డను కలిగి ఉంటారు చేతిని మటికి కోపటితో శాపాలు ఇస్తూ ఉంటారు ఇది ఋషుల గురించి మనకున్న అభిప్రాయం ఎంత దురదృష్టకరమైన అభిప్రాయం అంటే నిజానికి వాస్తవం చూసినట్లయితే ఆ ఋషులు చాలా కరుణామయుడు ఎంతో భోతదేయగలిగిన వారు ఆ సంగతి మనకు అంటే వాళ్ళు రచించినటువంటి గ్రంథాలను బట్టి వాళ్ళ బోధలను బట్టి మనం అర్థం చేసుకోము కాబట్టి ముని అందుకీ మునిహి అనే ప్రధానికి అర్థం ఏమిటంటే మననశీలు మననము చేయువాడు దేనిని మననం చేస్తాడు తత్వమును మననము చేయువాడు వాళ్ళు ముని అంటారు అంటే దేహాభిమానము లేని వాడు ఇంకో అర్థం కాబట్టి ఎవడైతే ఈ దేహమే నేను అనే అజ్ఞానాన్ని ప్రక్కనబెట్టి తన స్వరూపమునందు నిలిచి ఉన్నవాడై ఆ ఆత్మతత్వాన్ని మననము చేస్తూ ఉంటాడో ని అడు మననాన్ ముని కాబట్టి మునులందరూ కూడా ఈ ఆత్మతత్వమును తెలుసుకుని ఈ జ్ఞానమును పొంది పరాం సిద్ధిని దాహ గొప్ప సిద్ధిని పొందినారు ఇత అంటే ఈ సంసారము నుండి చాలా ఉత్కృష్టమైనటువంటి సిద్ధిని పొందినారు సిద్ధి అంటే మళ్ళా సిద్ధి అంటే కూడా సమాజంలో చాలా మిస్ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది సిద్ధి అంటే మామూలుగా ప్రకృతి సహజములైన విషయములు ఏవైతే ఉంటాయో దానికంటే విరుద్ధంగా ఏదైనా ఒకటి చేస్తే దాన్ని సిద్ధి అని మామూలుగా మీకు కంటికి కనపడుతో ఇది ఇలాగా అవ్వడానికి వీలు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అని మీకు అనిపించిన దాన్ని ఎదురువాడు చేశాడు అనుకుంటాం చేస్తే వాడిని అమెరికాలోనూ మైండ్ స్త్రీక్ అని అంటారు అలా చేస్తా ఉన్నా ఏం చేస్తాడంటే కాయిల్ తీసుకుంటాడు తీసుకునే గ్లాస్ టాప్ టేబుల్ ఉంటుంది ఆ పైన పెడతారు టేబుల్ మీద ఇలా పెడతాడు పైన అది గ్లాస్ టాప్ చెయ్యిని అడుగులు పెడతారు పెట్టి ఆ కాయిల్ని ఆ గ్లాస్లోంచి చేతిలోకి వచ్చిట్లాగా సాగ చేస్తాడు టేబుల్ మాత్రం చిల్లు పడదు ఎన్ని పడదు అంతా మీరు చూస్తుండగా ఐదు వందల మంది చూస్తుండనే చేస్తాడు అతను కెమెరాలతో సహా వీలేస్తాడు అదే అతన్ని అమెరికాలో ఎవరంటారంటే మైండ్ ఫ్రీక్ అని అంటారు అతను ఉన్నాడు క్రిస్ట్ అని ఒక అతను మైండ్ ఫ్రీక్ అంటాడు అతను లాస్ట్ వేగస్ట్లో అక్కడ ఇటువంటి షోలు ఇస్తాడు డబ్బు సంపాదించుకుంటాడు షోకి చాలా డబ్బు వసూలు చేస్తాడు మైండ్ ఫ్రీక్ అంటాడు అది అతనే ఇండియాలో ఉండుంటే గాడ్ మ్యాన్ అయ్యింది సో అంటే ఏది ప్రకృతి యొక్క ధర్మములకు విరుద్ధమో దానిని చేస్తే వాడు ఇప్పుడు ఒక మీరు నేను ఇప్పుడున్నాక నా ముందు మీరు అర్థం పెట్టారనుకోండి నేను అర్థం పెడితే ఏమవుతుంది నా ముందు అర్థం కనబడుతుంది అంతే కదా కనపడితే దాంట్లో గొప్ప ఏముంది నా ముందు అర్థం పెడతారు పెడితే నేను దానికేసి ఇలాగా గంభీరంగా చూస్తా అర్థం పగిలితుంది పగిలితే నేను గొప్ప మహాత్ముడిని మహాత్ముడికి మహాత్ముడు కాని వాడికి నిదర్శనం ఏమిటంటే ఎవళ్ళ దగ్గరైతే ఏ మహాత్ముని ముందు దేవాలయంలో జరగాలి పని పైగా మామూలుగా మార్కెట్లోనూ లేకపోతే దేవాలయానికి తీసుకెళ్ళి ఏ మహాత్ముని ముందు అర్థం పెడితే ఆయన అలా చూడగానే అది తప్పు మన పగిలిపోతుందో ఆయన మహాత్ముడు పగలలేదనుకోండి ఏదో అందరితో పాటు ఇంకో సన్యాసి సీదాసాదా సన్యాసి ఇది మీ అభిప్రాయం సో పీపుల్ ఆర్ క్రేజీ దే ఆర్ లైక్ దాట్ కాబట్టి దే డోంట్ హ్యావ్ ఎనీ సెన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ వెరీ శాడ్ స్టేటస్ అఫైర్స్ కాబట్టి సిద్ధి అంటే గాల్లో ఎగిరితే సిద్ధి నీళ్ల మీద గెలిస్తే సిద్ధి సిద్ధి లేదా కాబట్టివంటి సిద్ధులు పూర్వం దూరంగా ఉన్నదాన్ని చూస్తే సిద్ధి అన్నారు ఇప్పుడు ఏమైంది దూరదర్శన్ వచ్చింది దూరంగా ఉన్నది వింటే సిద్ధి అన్నారు ఇప్పుడు ఏమైంది ఆకాశవాణి వచ్చింది పురాణాల్లో ఆకాశవాణి ఉంటుంది ఇప్పుడు ఆకాశవాణి వచ్చేసింది ఆకాశవాణి కాదు క్లౌడ్ కంప్యూటింగ్ అని ఒకటి వచ్చింది అంటే మీ కంప్యూటర్కి కావాల్సినటువంటి మెమరీ అదంతా కూడా క్లౌడ్లో ఉంటుంది ఆ క్లౌడ్ నుంచి మేము తీసుకుంటూ ఉంటాం ఎందుకంటే ఆ క్లౌడ్లో పెట్టిన వాడు ఒకళ్ళు ఉంటాడు క్లౌడ్లో అంటే నిజంగా క్లౌడ్లో పెట్టేటది కాదు అదొక టెక్నికల్ కంపెనీ ఇప్పుడు ఇక్కడ మీరు మీ ముఖం ఫోటో తీసుకుని క్లిక్ అని సెండ్ అని పంపిస్తే ఆ క్లౌడ్ ఆ ఫోటో ఎక్కడికి వెళ్తుంది క్లౌడ్లోకి వెళ్తుంది మేఘాలోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి అక్కడ అమెరికాలో ఉన్నటువంటి వాటి దగ్గరికి అది ఇక్కడ ఉద్యోగి దిగిపోతుంది యుషేర్ యువర్ ఫోటో మరి సిద్ధవునా కాదండి చెప్పండి సిద్ధేత కాదు ఒకప్పుడు ఏవి సంభవము కాదు కనుక సిద్ధులు అవి ఇప్పుడు సంభవములైనవి ఫర్ ఏ డిఫరెంట్ రీజన్ కాబట్టి సిద్ధి అనే పదానికి అర్థమేవుతుంటే దేహాభిమానమును విడిచిపెట్టి తన యథార్థ స్వరూపమును తెలుసుకుంటయే సిద్ధి పరాం సిద్ధి ముపాగత అది ఏ సిద్ధి అనగా అంతకంటే వేరే ట్రిక్కులు మ్యాజిక్లను సిద్ధిగా మీరు పరిగణించరాదు ఆ విధంగా అసలు మీరు ఆలోచన చేయలేకూడదు మంచిది భాష్యం జ్ఞానా అమానిత్వాదీనా యజ్ఞాది జ్ఞేయ వస్తు విషయా జ్ఞానం అంటే పదమూడవ అధ్యాయం ఇప్పుడు కూడా చదువున్నారు మనం మధ్యలో వెళ్ళొచ్చు కానీ భాష్యకార్యం అది బుద్ధి ఉంటుంది అక్కడ అమానిత్వం అలంభిత్వం అహింస క్షాంతి ఆద్యవం ఇత్యాది ఒక ఇరవై లక్షణాలు చెప్పి వీటికి జ్ఞానం అని పేరు పెట్టారు ఈ ఆత్మజ్ఞానం అనేది ఆ ఇరవై వాటి కంటే గొప్పది అనియా మీ అభిప్రాయము కాదు ఎందుకంటే అమానిత్వం అదంభిత్వం ఇచ్చాదు అవన్నీ ఆత్మస్వరూపంలో పర్యవసానాన్ని చెందించారు ఇప్పుడు మీరు మానము అనగా అహంకారము బట్టి ఉన్నారనుకోండి అంటే మీరు ఆత్మస్వరూపం నుంచి జారిపోయి ఒక మిథ్యా అహంకారంలో నిలిచి ఉన్నారు అని అర్థం మీరు ఆ మానిత్వాన్ని తిరస్కరించారనుకోండి అంటే మిథ్యాభూతమైనటువంటి అహంకారాన్ని రోజుకొచ్చి మీ స్వరూపాన్ని మీరు పొందినారు అని కాబట్టి ఇక్కడ ఈ జ్ఞానం ఉత్తమం జ్ఞానానం ఉత్తమం జ్ఞానం అంటే జ్ఞానములలో కల్లా ఉత్తమమైన జ్ఞానము అన్నప్పుడు అనేక జ్ఞానములను ప్రస్తావించి వాటిలోకల్లా ఇది ప్రత్యేకంగా స్పెషల్గా ఉంది అని చెప్తున్నారు కదా ఆ అనేక జ్ఞానములలో అమానిత్వం అదంభిత్వం మొదలైన వాటిని మీరు వెయ్యకూడదు ఎందుకంటే అవన్నీ కూడా ఆత్మజ్ఞానానికి సాధనములు ఆత్మజ్ఞానంలో పర్యవసానము చెందేవి కాబట్టి ఆత్మజ్ఞానానికి వాటితో పోలికనేది అసందర్భము అది యుక్తియుక్తము కాదు కాబట్టి జ్ఞానములన్నింటిలోకి ఉత్తమమైన జ్ఞానము అంటూ ఉంటే ఆ జ్ఞానములన్నింటిలోకి అనేదానికి అమానిత్వము అరంభిత్వము అని అర్థం చెప్పే పొరపాటు మరి చేయవద్దు అయితే మరి ఏమిటా జ్ఞానములన్నింటిలోను అంటే యజ్ఞములకు సంబంధించిన జ్ఞానము గలదు ఇప్పుడు అమానిత్వం ఉన్నది అమానిత్వం అంటే అహంకారము లేకుండా వినయము అని వినయము వినయము అనేది వాహ్య వస్తువుకి చెందిన ధర్మమా తన స్వరూపానికి చెందిన ధర్మమా అని చూసుకుంటే అది వాహ్య వస్తువుకి చెందిన ధర్మం కాదు తన స్వరూపానికి చెందిన ధర్మం కాబట్టి వినయమును గురించి తెలుసుకుని దాన్ని అనుభవానికి తెచ్చుకుంటే వీడు స్వరూప జ్ఞానాన్ని పొందినట్టే అవుతుంది తప్ప తనకంటే భిన్నమైన ఇతర వస్తువు యొక్క జ్ఞానముగా అది పరిగణించబడదు కానీ మీరు యజ్ఞం తీసుకోండి యజ్ఞము యజ్ఞం చేయాలంటే అదే ఒక తేలిక కాదు చాలా కష్టమైన విషయం దానికి విధి ఉంటుంది ఆ విధిని బాగా తెలుసుకుని చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ మంచి పరిజ్ఞానంతో యజ్ఞాన్ని చేయాల్సి ఉంటుంది కానీ యజ్ఞము ఆత్మస్వరూపంలో భాగమా లేక అనాత్మయ అంటే అనాత్మ ఎందుకంటే యజ్ఞం కర్మ కర్మకు ఆ ఆత్మ కర్మకు ఆశ్రయం కాదు కర్మ అంతా కూడా ప్రకృతిలో భాగముగా ఉంటుంది కాబట్టి యజ్ఞము ఆత్మకు చెందినదా అనాత్మకు చెందినదా అనాత్మకు చెందినది యజ్ఞము యొక్క ఫలము స్వర్గము అది ఆత్మయా అనాత్మయ మన కాబట్టి యజ్ఞము యొక్క జ్ఞానము మన తెలియబడే జ్ఞేయ అనగా అనాత్మ యొక్క జ్ఞానము డ్యాన్స్ యొక్క జ్ఞానం ఉందనుకో డ్యాన్స్ ఒకప్పుడు సమాజంలో డ్యాన్స్ చేయటము అది తలవంపులుగా భావన చేసేవారు తలవంపులు శిష్ట గృహాలలో ఎవరు డ్యాన్స్లో చేసేవారు కాదు ఈ మధ్య కాలంలో డ్యాన్స్ అన్నది ఒక అకాంప్లిష్మెంట్ కింద భావన చేస్తున్నారు యంగ్ లేడీస్ అమ్మాయిలు ముందు డ్యాన్స్ నేర్చేస్తే ఇంటర్మీడియట్ డిగ్రీ దొరుకుతుండగా డయాన్స్ ఇచ్చేస్తుంది అరంగేశ్వరం అనేది ఒకటి ఉంటుంది ఇది మోర్ మోర్ ఇది తమిళనాడు ఆంధ్రాలో ఈ గాడ్సు కొంచెం తక్కువ తమిళనాడులో ఈ గాడ్ ఎక్కువ అరంగేశ్వరం చేసే అరంగేశ్వరం అంటే ఏది మీలాంటి పెద్దలందరినీ తిరిగి మీ ముందు ఆ అమ్మాయి తనకుండా నాట్యకాలమే ప్రదర్శిస్తుంది దట్ ఈస్ కాల్ అరంగేశ్వరం అవి ఉంటుంది ఆ పదమేమో నాకు తెలియదు తమిళ పదం అది సో అదొక కళ అదొక విద్య జ్ఞానము తెలుసు డాన్స్ చేయడం అంటే మాట్లా జ్ఞానం ఉండాలి ఆ జ్ఞానము ఎటువంటి జ్ఞానము ఆత్మకు చెందినదా అనాత్మకు చెందిన అనాత్మ జ్ఞాన కాబట్టి ఈ విధంగా ఆత్మస్వరూపంలో పర్యవసానం చెందేటువంటి అమానుత్వాది జ్ఞానములతో ఆత్మ జ్ఞానానికి పోలిక కాదిక్కడ మరి ఇక్కడ ఏమిటి పోలిక యజ్ఞము ఇతర అనాత్మ విషయములైన జ్ఞానములన్నిటి కంటే ఆత్మవిషయకమైన జ్ఞానము శ్రేష్టము అనే అభిప్రాయం ఓకే యజ్ఞాది జ్ఞేయవస్తు విషయా తెలియబడే వస్తువులు యజ్ఞము నాట్యము ఇత్యాది తెలియబడే వస్తువులకు చెందిన జ్ఞానములు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలోకి ఈ ఆత్మజ్ఞానము ఉత్తమమైనది ఎందుకనేది ఉత్తమము అంటే తానీ మోక్షాయా ఆ జ్ఞానములు గొప్పవి ఏమీ సందేహం లేదు కానీ మోక్షానికి మనకొచ్చేది కాదు మోక్షానికి పనికి రావాలి కదా ఇప్పుడు వసంత కుసుమాకరసం చాలా గొప్పది కానీ మనకి కడుపులో నొక్క తగ్గిస్తుందా అదటి ఇంపార్టెంట్ కాబట్టి చాలా గొప్ప మందు అంటే వాళ్ళ దీని మనకు ఉన్నటువంటి వ్యాధిని తగ్గించేది మనకు కావాలి ఒకప్పుడు మనం వ్యాధిని తగ్గించేది అంత గొప్పది కాకపోవచ్చు అయినా కూడా మనకి అది కావాలి ఇప్పుడు జ్వరంగా ఉందనుకోండి జ్వరంగా ఉంటే డోలో ట్యాబ్లెట్ రూపాయికి రెండు వస్తాయి ఓ ట్యాబ్లెట్ వేసుకుంటే జ్వరం తగ్గుతుంది మనకు అది కావాలి తప్ప వసంత కుసుమక రసం ఒకట ధ్వజం చేయడానికి ఆరు నెలలు పడుతుంది ఖరీదు రెండు వేల రూపాయలు ఉంటుంది అంటే అది మీకు మనకి ధ్యానంలో ఉపయోగపడుతుంది డోలో అనే టాబ్లెట్ ఉంది పారాయిస్మా అది వేసుకుంటే సరిపడుతుంది కాబట్టి దీ పాయింట్ ఈజ్ యజ్ఞాలు యాగాలు పెద్ద పెద్ద కాలాలు ఈ జ్ఞానములన్నీ మీకు ఎంత చిప్స్ ఆర్ డౌన్ అన్నమాట అంటే ఒక సంకట స్థితి వచ్చినప్పుడు అది ఉపయోగపడదు అయితే మీరు అడగచ్చు ఏమంటే ఈ ఆత్మజ్ఞానము ఆత్మ అనాత్మ వివేకము ఇది ఉపయోగపడుతుంది అంటే తప్పకుండా ఉపయోగపడుతుంది మీరు ట్రై చేస్తుండే నేను నిన్న మీకు చెప్పాను మీకు సంసార దుఃఖము మిమ్మల్ని ఛాలెంజ్ చేసిన ప్రతి సందర్భంలో కూడా మిమ్మల్ని ఒకసారి మీరు విచ్చుకుని ఇచ్చుకోవడం ఎందుకంటే ఆ సంసారంలో బాగా మునిగిపోయి ఉంటాను దాన్నించి బయటపడడం కోసం విచ్చుకుని మీకు మీరు చెప్పుకోవాలి ఎవరైనా కడుమూసుకుని నేను శుద్ధ జన్మయుడను ఈ సంసారము ప్రకృతి ఈ ప్రకృతి యొక్క ధర్మములు నాకు చందవు అని మీరు అనుకోండి ఇవి సేదట్టు ఎవరు సార్ విత్ విత్ సమయం చూసి చేయాల్సిన మీరు ట్రై చేయండి వివిధం ఫ్రీ కాబట్టి ఆ జ్ఞానం మీకు ఎక్కడి నుంచి వచ్చింది గీతా క్లాస్ నుంచి వచ్చింది గీతా క్లాస్ కాకుండా మీరు ఒక సంవత్సర కాలం పురాణం విన్నా కూడా ఆ మాట మీకు వినపడను కూడా వినపడదు కాబట్టి ఇది మోక్షమునిచ్చేటువంటి జ్ఞానం మోక్షము అంటే ఏమిటి మోక్షము అంటే మళ్ళీ కూడా సమాజంలో ఉండే మిస్కన్సెప్షన్స్ యొక్క మిస్కన్సెప్షన్స్ అంటే రాంగ్ ఒపీనియన్స్ ఇవి హద్దే లేదు మోక్షం అంటే ఏమిటి ఏదో విమానం వస్తుంది దాంట్లో కూర్చొని ఎక్కడికో వెళ్తాడు మోక్షము అని అలాగా దాన్ని ఆ విధంగా మీరు విచారణ కథ చెప్పడం తుకారామణి ఆయనకి మోక్షం వచ్చింది ఎలా వచ్చింది విమానం వచ్చేసింది ఆయన రమ్మని కంగారు పెట్టేశారు వాళ్ళు ఆ సునందుడు నందుడు విమానంతో పాటు వాళ్ళు కూడా వస్తారు ఏజెన్స్ వాళ్ళకి ఏజెన్స్ అంటారు ఆధునిక పరిభాషలో పురాణ పరిభాషలో పార్షద్దు అని అంటారు నేను పారషద్దులు అంటే మీరు ఇబ్బంది పడతారేమో ఏజెన్స్ అని నేను అన్నాను ఆ పార్షద్దులు వచ్చి ఏమయ్యా తొకారా సారా అన్నారు ఆయన వెళ్ళే విమానంలో కూర్చుంటాం మన నా భార్య కూడా ఉంది అంటే సరే విధంగా రమ్మను కంగారు పెడతాం రమ్మను ఆలస్యం చేయడానికి మీరు లేదు అరే భార్యకి వైకుంఠానికి తీసుకెళ్ళడానికి అంగీకరించిన వాళ్ళు ఒక్క రెండు నిమిషాలు ఆగచ్చు కదా ఆవిడ అనుకోకుండా మనం సర్దుకు రావద్దా పోనీ ఆవిడైనా వైకుంఠానికి పోవచ్చు అంటే ఆవిడ సమస్య ఏమిటంటే గిన్నెలు తోవకుండా అయిపోయిందోరీని గుర్తొచ్చినప్పుడల్లా నా మనస్సు ఖైలాన్ని పొందుతుంది ఎందుకంటే మన సమాజంలో స్త్రీని ఆఖరికి గిన్నెలు తోకోవడం కారణంగా మోక్షాన్ని పోగొట్టుకునే స్థితికి మనం పట్టుకొచ్చాము అని నన్ను అనిపిస్తుంది నాకు ఆ స్టోరీ నాకు అలా దర్శనం చేస్తుంది నీకు చక్కగా మౌ కథని మీరు అనుకోవచ్చు కానీ నాకేమనిపిస్తుందంటే ఆ స్టోరీ మీరు ఒక ప్యూడల్ మనస్తత్వం దర్శనం అంటే ఆ గిన్నెలు తోకపోవడం సమస్య సీతారాముకు లేదు కనుక ఆయన విమానం వచ్చేసి మోక్షానికి వెళ్ళిపోయాడు పాపం ఆ వెదితల్లి గిన్నెలు తోకపోవడం అనే కంగారులో ఉండిపోయింది కనుక ఆవిడకి మోక్షం చేయి జారిపోయింది ఈ కథ విన్నారా లేదండి ఆ స్థితికి తీసుకురావటం అన్నది చాలా దురదృష్టం అంచేతనే నేను అంటాను పురాణంలో వీధిలో సమాజము దిగిపోయి ఉన్నది అని అనిపిస్తుంది పురాణ దాథల యొక్క ఉండి వెరీ అన్ఫార్చునేట్ మోక్షము అంటే ఫ్రీడము మోక్షం అనేదానికి అర్థం మీరు గమనించండి ఫ్రీడమ్ ఫ్రీడమ్ అంటే తెలుసు కదా భారతదేశానికి ఏమిటి వచ్చింది పంతొమ్మిది వందల అదే అదే మోక్షము ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఫిజికల్ ఫ్రీడమ్ అరువు సాక్షింగ్ బాగుంటారు నో ఫిజికల్ ఫ్రీడమ్ అంటే ఏమిటి ఇప్పుడు జైల్లో పెడతారు చెట్ల పనులు జైల్లో పెడతారు వాళ్ళకి ఫిజికల్ ఫ్రీడమ్ ఉండదు వాళ్ళు లోపలే ఉండాల్సి ఉంటుంది అక్కడ హైగా ఉంటుంది అదేమీ సమస్య కాదు కానీ ఇట్ల గేటు దాటి వెళ్ళడానికి ఉండదు ఫిజికల్ ఫ్రీడమ్ ఉండదు జైల్లోకి బయటకు వచ్చేప్పుడు అక్కడ ఒక పెద్ద పోలీసు మంచి బొగ్గ మీసాలు ఉంటాడు ఆ గేటు దగ్గర సింగిల్ ఫైల్లో బయటికి రావాలి ఇద్దరు ముగ్గురంలో పక్క పక్కన రావడానికి రూ సింగిల్ ఫైల్లో అక్కడ నిలబడి ఉంటాడు పక్కనే టేబుల్ వేసుకుని ఒకడు కూర్చొని ఉంటాడు రెండో ప్యాక్ టెన్ పెట్టుకుంటుంది లిగిస్టర్తో వెళ్ళేప్పుడు లెక్క చెప్తాడు లెక్క రాసుకో చెప్పు ఒకటి రెండు అలా లెక్క చెప్పి బయటికి పంపిస్తాడు అక్కడ అంతా ఒకసారి ఈ మంగళం నాకు అందుకోసం చెప్పు లెక్క చెప్పి వదులుతాడు అంటే ఏళ్ళలోంచి ఎంతమంది బయటకు వెళ్ళారో బిగ్గరగా లెక్క చెప్పాలి వచ్చేప్పుడు లోపలికి వెళ్ళేప్పుడు కూడా లెక్క చెప్తాడు ఆ లెక్క ఈ లెక్క సరిపోవాలి అంటే మన దగ్గర ఉన్న ఇన్మేట్స్ ఎవరు కూడా పారిపోలేదు అని తెలుస్తుంది కాబట్టి అది ఫిజికల్ ఫ్రీడమ్ లేదు సో ఇక్కడ మోక్షము అంటే అదే కాదు కాదు ఫిజికల్ ఫ్రీడమ్ని కూడా కారాగార విముక్తి అంటారు దానికి కూడా ముక్తి అనే పేరు మోక్షము ఆర్ విల్ టాకింగ్ అబౌట్ దాట్ స్నో పొలిటికల్ ఫ్రీడమ్ అని ఇంకొకటి ఉండదు ఇప్పుడు డిక్టేటర్షిప్స్ ఉంటాయి దాంట్లో జనులు ఓటు వేయడము తమ నాయకుల్ని తామే ఎన్నుకోవడము అనేది ఏమి ఉండదు మనకి పాకిస్తాన్లో యాహ్యా ఖాన్ ఇలాంటి డిక్టేటర్స్ ఉండేవాళ్ళు అలాగే సెకండ్ వరల్డ్ వార్లో యూరప్లో హిట్లర్ అనే డిక్టేటర్ ఒక ఆయన ఉండేవాడు మన ప్రాచీన కాలంలో కూడా రాముడు మొదలై యుధిష్ఠిరుడు అదే ధర్మరాజు గారు శ్రీరాముడు వీళ్ళందరూ కూడా వాళ్ళు మౌనార్క్స్ బెనవల్ అంటే మౌనార్క్స్ అంటే చేసేటువంటి క్షత్రియ రాజు రాజులు వాళ్ళు కూడా డిక్టేటర్షిప్ అయ్యా తప్ప వాళ్ళు ఎన్నికైన వారు ఆ రోజులు కానీ ఈ రోజుల్లో పొలిటికల్ ఫ్రీడమ్ ఉండాలి మాకు డెమోక్రసీ చైనాలోనూ అక్కడ పెద్ద పెద్ద ఘర్షణలు జరిగినాయి హాంకాంగ్లో ఆ మధ్య పెద్ద ఘర్షణ జరిగింది దేనికోసం పొలిటికల్ ఫ్రీడమ్ పది ఏళ్ళ కట్టనప్పుడు చైనాలో కియోనా స్క్వేర్లో బీజింగ్లో పెద్ద ఘర్షణ ధర్నా జరిగింది దేనికోసం పొలిటికల్ ఫ్రీడమ్ భారతదేశానికి ఉన్నటువంటిది ఏమిటి పొలిటికల్ ఫ్రీడమ్ పొలిటికల్ ఫ్రీడమ్ అంటే ఎలా ఉంటుందో తెలిసిందండి ఆ టీవీ లో, ఇంగ్లీష్ ఛానల్స్లో ఆ ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారిని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆయన మీద ఉన్నవి లేనివి ఏదైనా కల్పించి మాట్లాడేస్తారు ఏకవచనంలో కూడా మాట్లాడేస్తారు ఏ రకమైన రెస్పెక్ట్ చూపించాల్సిన అవసరం లేదు ఆయన బేదలకి మంచి చేయాలి అని అన్నాడు అనుకోండి ఇదిగో బేదలకి మంచి చేయాలనుకున్నాడు కదా ఇది నిజంగా బేదల మీద ప్రేమ లేకపోతే ఏదైనా దీని కుట్ర ఏమైనా దాగి అని వీడు ప్రశ్నలు ఉంటాడు అంటే కుట్ర దాగి ఉన్నది వాడు సమాధానం చెప్తాడు ఇదంతా దుగించేస్తూ ఉంటాడు దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ పొలిటికల్ ఫ్రీడమ్ ఆర్ వ్యూ టాకింగ్ అబౌట్ దట్ మో మరి జి ఫ్రీడమ్ ఇక్కడ అంటే చూడండి హ్యూమన్ ఫ్రీడమ్ ఇప్పుడు మీరు జీవితంలో ధనాన్ని సంపాదించుకుని భోగ సాధనాలని ప్రోగ చేసుకుని ఇల్లు వాయికి అంతా ఏర్పాటు చేసుకుని ఎన్నో కష్టాలకి ఓర్చి మీరు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నప్పుడు మీరు ఇంకా శేష జీవితాన్ని దుఃఖం అనే ప్రసక్తి లేకుండా జీవించాల్సి ఉంటుంది కదా మరి జీవించగలుగుతున్నారా లేదు దుఃఖం యొక్క పంద్యాలో జీవిస్తూ ఉంటారు ఏ ఏ అంశములనో మనకి భయము లేక అభద్రత గలదో ఆ అంశములన్నింటికి మనం చేయాల్సిన ఏర్పాట్లన్నీ మనం చేసుకున్నాము వర్షం వస్తే తగ్గిపోతారేమో కాబట్టి పైన వేసుకున్నాము ఎవరైనా ఇంట్లో వచ్చి మన సామాన్లు ఎక్కిపోతారేమో కాబట్టి వా కాంపౌండ్ వాళ్ళు పెట్టుకున్నాము గోడలు పెట్టుకున్నాము తలుపులు పెట్టుకున్నాం తాళాలు వేసుకుంటున్నాము వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ కానీ వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఫర్ సెక్యూరిటీ మనం లోపల ఎలా ఉండాలి చాలా సెక్యూర్గా మనం ఉండాలి గొప్ప భద్రతా భావద్రత మనం జీవించాలి కానీ మనం ఎలా జీవించగలుగుతున్నామా లేదు మనకి ఆ భద్రత అనేది మనల్ని విడిచిపెట్టుటమే లేదు అంటే శోకము భయము అనేవి మనల్ని ఏ ఏ క్షణంలోనూ విడిచిపెట్టకుండా పట్టుకుని పీడిస్తున్నాయి పోనీ మనం అంటే లవ్ పీపుల్ విజ్ఞయాలు చేసిన వాళ్ళు వాళ్ళు శోకము భయము యొక్క గుర్తిట్లో బతుకుతూ ఉంటారు తర్వాత ఉపాసకులు ఉంటారు కదా హనుమను ఉపాసకము ఉంటాడు హనుమంతుడు ఉపాసన చేస్తున్నానంటాడు హనుమంతుడు దెయ్యాలని భూతాలని తరిమేస్తుందంటాడు కానీ తను తన భవిష్యత్తు ఎలా ఉంటుందో అని బతుకుతాడు హనుమంతుడు ఉన్నాడే భూతాలని పిశాచాలని తరిమేస్తాడు కానీ భవిష్యత్తుకు ఉన్న బెంగ ఆయనేం చేయనే చేయడు ఇది ఎక్కడ ఉంది ఆ భయాన్ని పోగొట్టద్దా ఆయన పోగొట్టడు ఎప్పుడు పోగొడతాడు ఆత్మరూపుడుగా ఉంటే పోగొడతాడు అది దాంట్లో మెలిక ఉన్నది కాబట్టి హనుమంతుడు ఏం చేస్తాడు భూత ప్రేత పిశాచాకిని డాకిని వాటన్నింటినీ కూడా తడివేస్తాడు ఇంకెక్కడ చుట్టుపక్కల ఉండవు కానీ రెండు వేల నా బతికాందో అనే బెంగని మాత్రం ఆయనే ముట్టుకోవడం కూడా ముట్టుకో అలాగే ఉంటుంది ఈ హనుమన్ ఉపాసను వీహ్ ఆన్సర్ తీసుకొచ్చా ఆన్సర్ చేయాలకి వెళ్ళదా అవసరమారా అంటే అర్థం ఏమిటి ద్వైతముతో కూడిన ఉపాసన ఎందు నీకు అభయం అనేది ఎన్నడూ ఉండదు ఎందుకంటే ద్వితీయా ద్వైభయం భవతి అసలు ద్వైతమే భయహేటిది కాబట్టి మీకు ఆత్యంతికమైన లేక శాశ్వతమైన అభయము కావాలా అక్కర్లేదా అదే మోక్షం అంటుంది శాశ్వతమైన ఆత్యంతికమైన ఆనందము అంటే శోకము యొక్క అభావము శాంతి కావాలా అదే మోక్షం అంటే ఇప్పుడు చెప్పండి మోక్షం అనేది ఇప్పుడు ఇక్కడ జీవించి ఉండగా వస్తుందా నేను చెప్పిన మోక్షం లేకపోతే చచ్చిపోయిన వారు వస్తుందా ఇప్పుడే వస్తుంది ఇట్ ఈస్ దేర్ విత్ యూ నా విత్ సార్ మీరు తెలుసుకుంటే ఇప్పుడే మీకు మోక్షము లభిస్తుంది తెలుసుకోకపోతే స్వర్గానికి వెళ్ళినా ఒకటే వైకుంఠానికి వెళ్ళినా ఒకటే కాబట్టి మోక్షము అనే పదాన్ని పట్టుకుని నేను ఇంత సాగతీశాను ఎందుకు సాగతీశానంటే సమాజంలో ఉండేటువంటి మిస్ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉన్నదో దానిని కొంత త్రోసిపుచ్చటానికి ఇది అవకాశం రేపు ఆ అవకాశాన్ని ఉపయోగించి నేను ఆ విషయం చెప్పాను యజ్ఞ యజ్ఞాది విద్యలన్నీ యజ్ఞము అని శంకరులు స్పష్టంగా చెప్తున్నారు యజ్ఞము యాగము ఇత్యాది విద్యలన్నీ ఉపాసన లౌకిక విద్యలు ఇవన్నీ కూడా మోక్షాన్నిచ్చేవి మాత్రం కాదు కానీ ఇదంతు మోక్షాయా ఈ ఆత్మజ్ఞానం ఏదైతే కదో ఇది మిమ్మల్ని మోక్షంలోకి తీసుకుపోతుంది పరోత్తమ శబ్దాభ్యాముస్త శ్రోతృ బుద్ధిగుచ్యుత్పాదనార్థం ఇది అంటే ఇది హేతో ఈ కారణంగా అంటే ఇతర విద్యలేవి కూడా మోక్షాన్ని ఇవ్వలేవు ఎంత గొప్పవైనా కూడా అనేది మోక్షాన్ని ఈ కారణంగా ఈ ఆత్మవిద్యను పర జ్ఞానము పరం జ్ఞానం అంటే సుపీరియర్ సుప్రీం నాలెడ్జ్ అని ఉత్తమం జ్ఞానం జ్ఞానముల లోపల ఉత్తమమైన జ్ఞానము అని ఈ విధంగా భగవాను దాన్ని కొనియాడుతున్నాడు స్తౌతి ఎందుకండి స్థుతించడం స్థుతించడం ఎందుకండి చూడండి జనరల్గా స్థుతి రెండు ప్రయోజనాలు రెండు రకాలుగా ఉంటుంది ఇప్పుడు వ్యాపారస్తుడు వర్తకం చేసేవాడు తన దగ్గర ఉన్న సామాగ్రిని అమ్ముకోవడం కోసం దాన్ని స్ఫుతిస్తాడు ఈగో వంకాయలు మా దగ్గర వంకాయలు అమ్ముతున్నాడు అనుకున్న వ్యాపారి వంకాయలు తాజాగా ఉన్నాయి గొప్ప ప్రష మంచి రుచిగా ఉన్నాయి తీసుకోండి తీసుకోండి అని వాటిని స్థుతిస్తాడు వంకాయలను కూడా స్థుతిస్తాడు స్ఫుతించి అమ్ముకుని అతనితో ధనాన్ని పొందే ప్రయత్నం ఇక్కడ అందుకోసం ఇక్కడ సూచిస్తున్నాడంటే ఆయన ఏమమ్మడానికి ప్రయత్నిస్తున్నాడు ఇది వర్తకసరే కాదు ఈ స్తోత్రం ఏమిటంటే శ్రోతల బుద్ధిలో ఒక రుచిని క్రియేట్ చేయటం కోసం ఇన్ని వాళ్ళ బుద్ధి ఎలా ఉంటుందంటే వాళ్ళకి నచ్చిద్ద చెప్పాలని వాళ్ళు సీత వాళ్ళకి నచ్చుబాటు అవ్వాలి ఏమని చెప్పాలి చూడు నీకు పిల్లలు ఉన్నారు కదా నీ పిల్లల మీద నువ్వు ఆసక్తి పెట్టుకుని ఉండాలి వాళ్ళు నీ చెప్పిన మాట వినాలని నువ్వు అనుకుంటున్నావు కదా అలాగే ఉండాలి వాళ్ళు వినాల్సిందే కాదని పాతికేళ్ళు పాతికేళ్ళు వచ్చినా కూడా నీ చెప్పిన మాట వినాలి మరి వాడు వినటం లేదంటే నేను నీకో చెప్తాను తాజెక్కి ఇస్తాను అది వాడికి ఖర్చు వాడు వింటాడు అని చెప్పాలి నేను పాఠం అని చెప్పాలి సో ఆ పాఠం చెప్పినట్లయితే అబ్బో లేకపోతే ఇంకో పాఠం ఏం చెప్పాలి మీకేమో భూతప్రేతాలు అనే యొక్క సమస్య ఉన్నదా అవున్నదా భూతప్రేతాలు ఉంటాయి అవి మిమ్మల్ని ఇబ్బంది ఉంటాయి నా దగ్గర ఓ మంత్రం ఉంటుంది అవి మీకు మీకు భూతప్రేతాలు పోతాయి అన్నేంటంటే హీరోలు నిలబడతారు మంత్రం కోసం సో పీపుల్ They want to listen what they like. They want to listen to what they like. They want to listen to what they like. Open mind is that they want to know the Tattwa. They want to know the Tattwa, the Kalakshap is the Kalakshap. That's why they're called the Purana Kalakshap. That expression was, you can say the Purana, సాయంకాలం పూట గంటకన్నద పూర్తయిపోతుంది తర్వాత ప్రసాదం కూడా లభిస్తుంది ఇంటికి వెళ్ళి భోజనం చేసి కొంచెంసేపు టీవీ చేసి కొడుక్కోవచ్చు ఆ మోడ్లో ఉంటారు తప్ప మనం స్వరూపాన్ని తెలుసుకోవాలి అనే మోడ్లో ఉండరు జనాలు జనువులు అలా ఉంటారు సంసారం అలా ఉంటుంది కాబట్టి అటువంటి వ్యక్తులకు కూడా బుద్ధి ఎందు ఇదేదో జ్ఞానం ఉన్నదే మనకు తెలుసున్న జ్ఞానములన్నిటికంటే ఇది చాలా గొప్పది అని శాస్త్రం చెప్తోంది శ్రీకృష్ణుడు చెప్తున్నాడు లెటర్ క్రైజిస్ అని దాని మీద ఒక రుచి ఒక అభిరుచి ఇంట్రెస్ట్ని కలిగించటం కోసం చెప్తున్నాడు ఎందుకు కలిగించాలి ఇంట్రెస్ట్ ఇప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిన దాన్ని మనం ఎందుకు వినాలి మనలో ఆ ఇంట్రెస్ట్ ఆయన ఎందుకు క్రియేట్ చేయాలి అంటే మన మీద ఉండే ప్రేమ అంతే ఇష్టమాట ఇస్తాయి ద లేబర్ ఆఫ్ లవ్ ప్రేమతో చేసేటువంటి ఎఫర్ట్ తప్ప దీంట్లో ఇక్కడ వంకాయలు వేరకాయలు అప్పుకునే ప్రయత్నం లాంటిది ఇది కాదు అందుకోసం స్కుతిస్తున్నాడు అది ఆ జ్ఞానం ఎట్టిది అంటే యజ్ఞా యత్ జ్ఞానం జ్ఞాత్వా ఏ జ్ఞానమును తెలుసుకోవాలి తెలుసుకోవడం అంటే ఏమిటి ప్రాప్యా పొంది ఆ జ్ఞానమును పొంది ఆ జ్ఞానమును పొంది మునయహ మునులు మునులంటే ఎవరో చూసినా ఆయన అర్థం చెప్తున్నారు మునులు అంటే మునులంటే లోకంలో అనుకునే మునులకినూ భాష్యధారని చెప్పే పోలికే ఉండదు మునయహ మననాన్ మునిహి మననము అనే పదం నుంచి అనే పదం పుట్టి సన్యాసినో మననశీలా ఈ జ్ఞానము ఎవరు పొందుతారో తెలుసునండి రెండు క్వాలిఫికేషన్స్ ఉండాలి ఒకటి సన్యాసిన త్యాగ స్వభావం గలవాడై ఉండాలి సన్యాసిన అంటే కషాయారులను అర్థం కాదు త్యాగమనే స్వభావము గలవాడై ఉండాలి త్యాగము సాధారణంగా మనుష్యులు త్యాగాన్ని చెయ్యరు చాలామంది అనుకుంటారు అంటే చాటము అనేదాన్ని చెప్తున్నాను నేను మరోగా మీరు అనుకోకండి ఇప్పుడు ఛారిటబుల్ పర్సన్ అని అంటే ఒక భార్య భర్తను గురించి చెప్పింది ఏమని నా భర్త చాలా ఛారిటబుల్ పర్సన్ అంటే ఫిలాంథ్రపిస్ట్ అంట అంటే దాత ఎందువల్ల అంటే దేవాలయాలు కట్టడానికి దానికి ఆయన కలాధనాన్ని ఇప్పటికే ఇచ్చి ఉన్నారు దాని ఉన్న ప్రేరణ ఏమిటంటే మీరు ఇప్పుడు ఒక లక్ష ఒక వెయ్యి రూపాయలు దానం చేస్తే అది వంద శత గుణితము అవుతుంది ఇట్ గెట్స్ మల్టిప్లైడ్ బై హండ్రెడ్ మీరు వెయ్యి దానం చేస్తే ఏమవుతుంది వంద రెట్లు మల్టిప్లై అవుతుంది అందుకోసం ఇచ్చాడు ఆయన వెయ్యి హీజ్ నాట్ ఏ చారిటబుల్ పర్సన్ హీజ్ ఏ వెరీ గుడ్ అకౌంట్ అండ్ రేపు పొద్దున్న ఎప్పుడైనా దేవుడు కనుక దారిలో కనపడితే ఆ దేవుడిని కాలను పట్టుతున్నావు ఏమయ్యా నే నీ వంద శత గుణితం అవుతుందని నువ్వు ఇచ్చిన మాట ప్రకారం నేను అను ఇప్పటికీ రూపాయలు నేను దానం చేశాను నాకు ఆ లక్ష రూపాయలు నష్టమే కనపడుతోంది తప్ప శత మాట లేదు కదా దశ గుణితం కూడా కాలేదు ఏమీ వేళాకూలంగా ఉందా నువ్వు దేవుడు వెళ్ళిన ఇటువంటి అసత్యాలు ఎందుకు చెప్తున్నావు అని కాలను పట్టుకున్నావు అడుగుతాడా అడగడా దట్ ఈజ్ నాట్ త్యాగ అది త్యాగము కాదు అదేమిటంటే మీకు దానం చేస్తే మీ దానం నుంచి మీకు వెనక్కి వస్తుంది ఫలం వస్తుంది కర్మ కర్మఫలము కర్మఫలమును కోరి కర్మను చేస్తున్నారు కర్మఫలము కోరి చేసిన కర్మ ఎటువంటి కర్మ అయినా యజ్ఞయాగాది కర్మైనా కావచ్చు దానము ఇత్యాది కర్మ అయినా కావచ్చు ఆ కర్మ ఏం చేస్తుందో తెలిసిన బంధిస్తుంది కర్మఫలమును కోరి చేసే కర్మ తప్పక బదిహిస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలకి డొనేషన్స్ ఇస్తారు ధనవంతులు రాజకీయ పార్టీలకు డొనేషన్ ఇస్తారు ఎందుకు ఇస్తారు రాజకీయ పార్టీ వాళ్ళు పే బ్యాక్ వాళ్ళకి వీళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఏమో చేసి పెట్టి వాళ్ళు దానికి తగిన ప్రతిఫలాన్ని మొట్టం చెప్తారు అందుకోసం రాజకీయ పార్టీలకు డొనేషన్ ఇస్తారు కొంతమంది ఎన్ని పార్టీలు ఉంటాయి అన్ని పార్టీల నుంచి డొనేషన్ ఇస్తారు ప్రధానమైన పార్టీలు అందరికీ ఇస్తూ ఉంటారు డొనేషన్ ఇస్తారు సో దాట్ ఎవడు పోవర్లోకి వచ్చినా కూడా మనకి లోటు లేకుండా చేసుకోవడం అది దానం అంటారా దాని దానం అనొచ్చా మరి అయితే మీరు ఫలమును కోరి దేవుడికి చేసేట ఇచ్చేటువంటి ధనము కూడా దానం ఎలా అవుతుంది అది పార్టీకి డొనేషన్ లాంటిదే అవుతుంది అది కూడా మీరు ఒక ఫలాన్ని కోరి దానం చేసుకున్నారు కాబట్టి దానము మీరు త్యాగము లేదు సపోజ్ మీరు దానము చేసినప్పుడు ఏ ఫలాన్ని కోరకుండా దానం చేశారనుకోండి దాన్ని ఏమంటారు త్యాగము కొంతమంది ఉంటారు వాళ్ళు క్యాల్కులేటెడ్గానే ఉంటారు ఎప్పుడు క్యాల్కులేట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు వీడికి ఈ పండుచామనుకో దీంట్లో మనకు ఏం ఉపకారం ఉంటుంది ఎప్పుడు ఉంటుంది ఎంత ఉంటుంది ఏముంటుంది క్యాలకులేషన్ వీడికి చిన్న ఉపకారం చేస్తే మనకి ఏమిటి లాభం లేదు దీంట్లో క్యాల్కులేషన్ అలా క్యాల్కులేటెడ్గానే ఉంటారు ఈ క్యాల్కులేటెడ్గా ఉపకారం చేసేవాళ్ళు వాళ్ళు ఎప్పుడూ అలా సంసార బంధంలోనే మిగిలి ఉంటారు వాళ్ళేమీ పైకొచ్చేది ఏమి ఉండదు ఇట్ నెవర్ హ్యాపన్స్ కాబట్టి సన్యాసిన అంటే త్యాగశీలా అంటే త్యాగము అంటే అహంకారము మమకారము నాది నేను అనే మాటలు లేకుండగా తన అధీనంలో ఉన్నదాన్ని సమర్పించి లేదా అది అది అంటే దృఢమైన వైరాగ్యము గలవారు అనర్థం సన్యాసిన రెండవది మననశీలా లోకంలో మీకు మంచి మనన స్వభావము పాండిత్యము కలిగి వైరాగ్యం లేని వాళ్ళు చాలామంది కనపడతారు మంచి మంచి విద్వాంసులైన వైరాగ్యం ఉండదు అంటే వారు మహాత్మ పాండిత్యం ఉంటుంది తప్ప వైరాగ్యం ఉండదు కొంతమందిలో వైరాగ్యం ఉంటుంది కానీ ఆత్మస్వరూపాన్ని గురించి ఏ సూచన ఉండదు అనేకములైన సూపర్ స్టిషన్స్లో చిక్కుకుపోయి ఉంటారు వైరాగ్యం ఉంటుంది కాబట్టి అలా రెండు రెండు ఒకచోట ఉండాలి వైరాగ్యం ఉండి ఆత్మస్వరూపాన్ని మననము చేసేటువంటి స్వభావము కలిగిన వారికి మూలాయానికి కాబట్టి సుఖముని అంటే ఆయన వైరాగ్య సంపన్నుడు ఆత్మనిష్ఠులు వశిష్ట ముని ముని లేక మహర్షులు వశిష్ట ముని అనండి అంటే ఆత్మ వైరాగ్య సంపన్నుడు ఆత్మనిష్ఠులు అటువంటి మునులు సర్లే అందరూ అంటే ఎక్సెప్షన్ ఏం లేకుండా అందరూ కూడా ఎవరైతే ఈ జ్ఞానాన్ని పొందుతారో వారందరూ మోక్షాన్ని పొందుతారు ఎవరు ఈ జ్ఞానాన్ని పొందుతారు ఈ రెండు క్వాలిఫికేషన్స్ ఉండాలి వైరాగ్యము మననశీలము మీరు ప్రతిదానికి తలటే ఒప్పుకూడదు అలా అంటారు తెలుగులో ఒక ఎక్స్ప్రెషన్ ఉంది దూడూ బసవన్న అని ఒక ఎక్స్ప్రెషన్ ఉంది అంటే ఎద్దును హృదయాన్ని పట్టుకొస్తారు లాగలేదు అటువంటి ఎద్దున వీళ్ళు వేసుకొస్తాడు దాన్ని నుండి మీద ఓ బొంత ఒకటి కప్పుతాడు దానికి అలంకారం దానికి అలంకారం ఎద్దుకి అలంకారం వీడి దృష్టిలో అది అలంకరిస్తాడు అలంకరించి దానికి బొట్టుతో పెడతాడు దానికి బసం దానికి కొంత ట్రైనింగ్ ఇస్తారు దానికి కాళ్ళకి దర్జలు కడతాడు మన వాళ్ళు పశువులకి ఇన్ని ఎన్ని చేస్తారంటే ఆ పశువు పర్మిషన్ అయితే చేయాలి అసలు నిజాన్ని అదే చేసుకుంటూ పోతాం సో కాళ్ళని గజ్జలు కడతారు కట్టి తీసుకొస్తాడు ఓ చిన్న తూతూ బాక అలాంటిది ఒకటి వస్తాడు తూతూ తూతూ ఊతూ ఉంటాడు అదేవి అప్పటికేవి సంగీత పరిజ్ఞానం ఉండే వదడు అంటే మన అటెన్షన్ డ్రా చేయడం కోసం అలా కొంత హడావులు చేస్తాడు ఈ పిల్లలందరూ చేరుతారు పెద్దవాడు కూడా వస్తాడు అప్పుడు ఆ బసవన్న ఆ ఎద్దుకి బసవన్నని పేరు మళ్ళీ అదొక పేరు ఏ బసవా ఈ యజమాని ఈ గృహస్థు అక్కడ ఉన్నాడు ఆయన మంచి దాన స్వభావం గలవాళ్ళ కనపడుతున్నాడు రా నువ్వేమంటావు బసవా అని అడుగుతాడు అంటే వాళ్ళు